ీ గురుభ్యో నమ హరి ఓంతుస్మృత్వాగవత్పాదంకర సహనామ సహనం సహదీకర్రీనాభీతమస్ ఓం శాంతిశాశా ఆ విషయమును చెప్పుతున్నారు కేవలం మహాత్ములు జ్ఞానులు చెప్తున్నారు ఏమని ఎత్తు ఏమంటే బ్రహ్మవిద్యయాం భవిష్యంత మనుష్యాహమంటే ఇక్కడి నుంచి ఒక జటిలమైన అంశం ఆరంభం కాబోతోంది అవుతోంది ఏమంటే సర్వాత్మభావము ఈ సర్వాత్మభావము అనే అంశము మీకు నైయాయికులు వైశేషికులు కాంక్ష్యులు యోగులు మొదలైన వెరైటీ ఆఫ్ ఫిలాసఫర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ఈ సర్వాత్మ భావము అనే దాన్ని పట్టించుకోవడం వాళ్ళకత లేదు అటువంటి ఎందుకంటే వాళ్ళందరూ ద్వైతులు ద్వైతులలో భేదమే ఉంటుంది తప్ప సర్వము తానే యొక్క అనేది ఉండదు ఇకపోతే అంటే నేను దృష్టి నేను చెప్తున్నా ఇకపోతే ఈ చీలాజియన్స్ ఉంటారు వైష్ణవులు శైవులు చాక్తయులు వీళ్ళందరూ ఉంటారు ఉపాసనా పత్రం ఈ ఉపాసనలు అలా అనేక అనేకంగా ఉంటాయి కొందరు వైష్ణ విష్ణువు ఉపాసిస్తే కొందరు శివుడు అంటారు ఉడికే నామ నామరూపాలు మారింది తప్ప మీరే విష్ణువు మేనత్ కొడుక మేనమావ కుడ మీరే చూసిందా పెట్టిందా ఉడికే నామరూపాలు మారింది ఒకడు విష్ణువు లక్ష్మి అంటే ఇంకొకడు శివుడు పార్వతి అంటే ఎవడి నామరూపాలు వాడికి ప్రీతిపాత్రములుగా ఉంటూ ఉంటాడు ఇది కాదండి మేము శాక్తీయులమనే శక్తి రూపంగా ఉపాసకలు ఉంటాం ఈ ఉపాసకలు ఎంతమంది ఉంటే మేము గణపతిని ఉపాసిస్తామని గాణపత్యులు ఉంది కాదు ముఖ్యంగా మహారాష్ట్ర ప్రాంతంలో గాణపత్యుల యొక్క సంప్రదాయం ఉంటుంది జయదేవుడు మొదలైన జయదేవుడు కాదు జ్ఞానదేవుడు జ్ఞానదేవుడు మొదలైన ప్రాచీన జ్ఞా మహాత్ములు కూడా వాళ్ళ వాళ్ళ గ్రంథాల్లో జ్ఞానేశ్వరి ఇత్యాది గ్రంథాల్లో గణేష్ మహారాజు యొక్క స్తోత్రాలు చేస్తారు ఆ గణేశుల్నే బ్రహ్మరూపంగా స్ఫుతిస్తాడు జ్ఞానదేవ్ కాబట్టి వాళ్ళు గాణపత్యులు ఇప్పటికి కూడా అక్కడే తిలక్ మహాశయుడు గణపతి మొదలుపెట్టాడు కదా గణపతి బొప్ప మోరియానో మోరియోనో ఏంటుంది అది అది గానపత్య సంప్రదాయం అక్కడి నుంచి వచ్చింది శాక్తేయులు కేరళ సౌరులు శాక్తేయులు సౌరులు అంటే సూర్యుడిని ఉపాసన వాళ్ళు కేరళలో చాక్తేలు బహుశా కేరళ కాదేమో షాక్తేలు బెంగాల్ ఒరిస్సా ఇది ఉంటారు అది ఇది ప్రాచీనమైన ఉపాసన ఆధునికమైన ఉపాసనలు ఏమిటంటే ఈ మధ్య కాలంలో వచ్చినవి ఏంటంటే అయ్యప్ప షిరి బాబా ఇది ప్రధానంగా ఇంకా పుట్టపత్తి బాబా అది అది ఉపాసన దగ్గర స్థాయికి చేరుకోలేదు ఆయన ఉన్నప్పుడు ఏదో హరవుడిగా ఉండేది ఇప్పుడు అంతా కొంచెం చల్లారినట్టుగా అని చెప్పి అది ఉపాసన అనే కేటగిరీలో వేసేసి ఎంత లేదు ఇట్స్ ఓకే వీ హావ్ వినా ఆల్రెడీ వీ డోంట్ నీడ్ వన్ మోర్ షిరి బాబాది మాత్రం వీళ్ళు బాగా ముందుకు పుష్టి చేసి ఉపాసన స్థాయికి ఏదో దత్తాత్రే అలా కనెక్షన్ ఏదో పెట్టి మొత్తానికి దాన్ని ఒక ఉపాసన తీర్చి దిద్దినారు సో ఈ విధంగా అనేకానేకములైన ఉపాసనలు ఉంటాయి వీటి ఎందుకు సర్వాత్మభావం మాట ఎక్కడా ఉండదు మొత్తం అంతా కవర్ చేసేసానండి ఇంకా అద్వైత వేదాంతంలో కదండి నేను చూసాను ఇప్పుడు వేదాంత పాఠాలు చెప్పి చదువుకుంటూ ఉంటారు చాలా మంది అధ్యయనం చేస్తూ ఉంటారు విద్యార్థులు ఉంటారు దీంట్లో కొంతమంది కోర్సులు చేస్తూ ఉంటారు రెండేళ్లు మూడేళ్లు నాలుగేళ్లు కోర్సులు కూడా చేసుకుంటారు వాళ్ళలో ఎప్పుడైనా ఒకళ్ళైనా ఆ పాఠం చెప్పేవాళ్ళు కానీ వినేవాళ్ళు కానీ ఎవరో ఒకళ్ళు సర్వాత్మభావం గురించి మాట్లాడతారేమో అని నేను చెవులు ఎక్కించి విని ప్రయత్నం చేశాను వాళ్ళు ఏం జీర్ణాకాశం చదువుతుంది అసలు అటువంటి వాడు మోక్షం అంటారు వృత్తి అంటాడు బ్రహ్మ అంటాడు జ్ఞానం అంటాడు ఇదంటాడు అదంటాడు తప్ప అసలు బ్రహ్మజ్ఞానం అంటే సర్వాత్మభావం అన్నది బ్రహ్మజ్ఞానం అనే దానికి ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ఎలా ఉంటుందంటే అది సర్వాత్మభావమే లేకపోతే బ్రహ్మజ్ఞానం ఉంటే అలా గాలిలో పెట్టి దాని గురించి చర్చించడమే తప్ప ఈ ప్రాక్టీస్ అది ఏ రూపంగా ఉంటుంది అంటే సర్వాత్మభావం అయితే వీళ్ళు సర్వాత్మ భావాన్ని ఇలా ఎందుకు మిస్ అయిపోయారా అని నేను ఆలోచించేవాళ్ళు ఎందుకంటే ఆచార్యులు కూడా అసలు దాని జోలికి వెళ్ళరు ఆచార్య ఆచార్యులు అయిపోతారా అంత మాత్రం చేత అయితే ప్రసిద్ధమైన ఆచార్యులు కూడా దాని ఇప్పుడు మీరు ఈ పెద్ద పెద్ద పీఠాధిపతులు వాళ్ళు ఎప్పుడైనా వేదాంత ఉపన్యాసాలు చెప్పారనుకోండి అసలు వేదాంత ఉపన్యాసాలు వాళ్ళు చెప్పరు వాళ్ళు మామూలుగా లౌకికమైన ఉపన్యాసాలే చెప్తారు మీరు ధర్మం చేయాలి ఇల్లంటే వైపే మాటలు చెప్తారు తప్ప శాస్త్రీయమైన ప్రసంగం వాళ్ళు చెయ్యరు ఎక్కడన్నా అక్కడక్కడ మంచి మంచి అపవాదము అంటే ఎక్సెప్షన్స్ ఉండొచ్చు కాక జనరల్గా వాళ్ళు అలాంటివి ఏం చెప్పరు కానీ వాళ్ళు కూడా వేదాంత పాఠం చెప్పరు ఒకతో వేదాంత పాఠం చెప్పిన సర్వాత్మభావాన్ని గురించి చెప్పిన సందర్భాన్ని నేను ఎక్కడ పోలేదు చాలా అరుదు అవుతాను ఎవరు అద్వైతమేత ఎందుకు కారణం ఏమై ఉంటుందంటే వీళ్ళెవరూ బృహదారణ్యూగులకి రాదు అహం బ్రహ్మాష్టమి అంటారు తప్ప ఆ బ్రహ్మ విద్యా బ్రాహ్మణం దూరుకి రాదు ఎందుకంటే ఆ బ్రాహ్మణం చాలా జటిలమైనది మొత్తం బ్రాహ్మణం అంతా తీసుకుని మీరు తగిలితే ఏడాది పడుతుంది దాన్ని సంగ్రహం చేసి మీ ముందు పెట్టి దాంతో కుర్తిపడుతూ దీన్ని నేను ఫినిష్ చేసే హడవిలో నేనున్నా సంగ్రహానికి నేను తాపత్రయం కాబట్టి మొత్తం ఒరిజినల్ అయితే అది ఏడాది పట్టేస్తుంది చాలా నిస్తారంగా ఉంది మంత్రము జటిలంగా ఉంటుంది నెంబర్ త్రీ భాష్యం మరింత జటిలంగా ఉంటుంది అంటే దీని రోజుకి ఎవరు ఏ కోర్సులోనూ బృహదారంకం ఉందని బ్రహ్మ విద్యా బ్రాహ్మణం ఉందని మీరు కూడా వినరు అది కోర్సుల్లో ఫిట్ తాగుతుంది ఎందుకంటే టెన్ ఇయర్స్ కోర్సు లాంటితో ఇయర్ కోర్సు ఉంటే పెట్టాల్సింది పోనీ ఇక్కడ మిస్ అయిపోయినా ఈశావాస్యలో ఉంది అక్కడ నిశ్సవ్వాల్సిందేమి కాదు మీ దానికి అక్కడ ఎస్టు సర్వాణి భూతాన్ని ఆత్మజేవాను పశ్యతి ఇత్యాది సర్వాత్మభావము ఈశావాస్థ్యలో ఉంది మిగతా ఉపనిషత్తుల్లో అంత ఫోర్స్ఫుల్ గా లేదు ఈశావాస్య అండ్ బృహదారణ బృహదారం ఫస్ట్ చాలా విస్తారంగా ఉన్నది ఈశావాస్యలో రెండు మంత్రాలలో చెప్పి శేవాసలు ఉపనిషత్తే జనది పన్నెండు పన్నెండో పద్దెనిమిదో పద్దెనిమిది దాంట్లో రెండు మంత్రాలు సర్వాత్మభావం మీదనే ఉన్నాయి కాబట్టి విషవాస్సులోనైనా పట్టుకోవాల్సి ఉంటుంది కదా పట్టుకోరు అక్కడ దాటవేసేస్తారు దాన్ని ఫోకస్డ్గా చెప్పలేదు ఇకపోతే ఆధునిక కాలంలో వచ్చిన మహాత్ములలో సర్వాత్మభావాన్ని చాలా సూక్ష్మంగా లోతుగా విచారం చేసి అదే రా మోక్షం అని గట్టిగా చెప్పినటువంటి మహాత్మము స్వామి రామతీర్థ ఇది మొత్తం సర్వాత్మభావం మీద మీకు ఒక బర్డ్ శైలి ఇచ్చేసాను ఓకే మోక్షం అంటే సర్వాత్మ భావం అప్పుడే దానికి ప్రణాళిక ప్రారంభం ఉపోద్ఘాతం పడినప్పుడే అవి కూడా అంటున్నారుగా మేము చేత మనుష్యులు అనుకుంటున్నారట మనుష్యాహమని అంటే మనుషులు అనుకుంటున్నారట ఏ మనుష్యులు చాలా మంది అనుకోవట్లేదు ఎవరో కొద్దివల్ల ఇప్పుడు నేను చెప్పింది ఏమిటి ఏ మనుష్యులు అనుకుంటున్నారు ఎవరో అనుకోవట్లేదు ఆఖరికి వేదాంతంగా మనుషులు కూడా అనుకోవట్లేదు ఎవరో కొద్ది వెళ్ళి అనుకుంటున్నారు అనుకునే వాళ్ళు అలా అనుకుంటున్నారు ఏమని అనుకుంటున్నారంటే మేము బ్రహ్మ విద్యను పొందుతాము బ్రహ్మ విద్య బ్రహ్మజ్ఞానము సర్వము అయిపోతాము సర్వం భవిష్యంగా మేము సర్వము కాబోతున్నాము బ్రహ్మ అంటే సర్వాత్మభావమును మేము పొందబోతున్నాము అని అనుకుంటున్నారు అనే మనుష్యులు అలా అనుకుంటున్నారని మహాత్ములు చెప్తున్నారు మన్యంతే ఎటు మనుష్యాహు మన్యంతే తదాహుహు అని మంత్రం దీనికి అవతారిక కాబట్టి మనం సర్వాత్మభావాన్ని గురించి కొంత విచారం చేద్దాం ఈవేళ కొంత విచారం చేసి మళ్ళీ రేపటి ఎల్లుండి క్లాసులో కూడా మళ్ళీ విచారం చేద్దాం దీనికి అవతారిక సూత్రిత బ్రహ్మవిద్య ఆత్మేతీ బ్రహ్మ విద్యని సూత్రప్రాయంగా చెప్పారు బ్రహ్మవిద్య బ్రహ్మవిద్య అంటే బ్రహ్మజ్ఞానం దానికి ఒక సూత్రం అంటే మన మీద వేసింది శుభతి అంతకుముందు వచ్చింది ఆ సూత్రం లేకపోతే ఆత్మేత్యేవ ఉపాసి నాన్న ఆత్మని పట్టుకో ఆత్మని ఉపాసం లేదు సర్వము ఆత్మయే అని ఉపాసన చేయి అంటే వీళ్ళందరూ అధ్యాత్మోపాసకులు వేదాంతులు కదా వేదాంతులు ఇటు చూడరు వాళ్ళు లోపలే చూసుకుంటారు అధ్యాత్మమునందే సర్వాన్ని చూస్తారు వేదాంతులు అంటే అలా ఉంటారు ఈ మధ్య కాలంలో వీళ్ళందరూ బహిర్ముఖులైపోయినారు జులు బహిర్ముఖులైపోయి భక్తి శాస్త్రంలో కూడా బహిర్ముఖత్వాన్ని పెట్టేశారు అసలు వీరికి బాణాసంఖ్యా కాలుస్తే కానీ భక్తి చేసినట్టు ఉండదు ఇది అర్థమైందా అది బహిర్ముఖత్వం ఉంటే ఆ లెవెల్కి పోయింది బాణాసంఖ్యా కాల్చేసి తర్వాత బాజా భజన పెట్టేసి బ్యాండ్ మేళం పెట్టేసి రాత్రి ఒంటి గంట దాకా ఆ బస్తీలో వాళ్ళ ఇద్దరంత చెడగొడితే కానీ మనం భక్తి భక్తి ఫీలింగ్ వాడికి కలగలం అంత బహిర్ముఖలే కూర్చున్నారు జనులు ఈ భక్తులు భక్తి అంటేనే బహిర్ముఖంలో పడేసరికి తీసుకెళ్ళి భక్తి అంటే అది అంతర్ముఖమైన సమాచారం అనే దృష్టే అడిగి లేదు అంతా బహిర్ముఖత్వంలో తీసుకుంటారు కానీ ఒకప్పుడు అలా ఉండేవారు కాదు ఒకప్పుడు అధ్యాత్మంలో ఉండేవారు అధ్యాత్మ విద్యానికి దీని పేరే తమలో తాము భక్తి చేసుకునేవారు భక్తి చేసినా హృదయమునుందే జ్ఞానమైనా హృదయమునుందే ఇప్పుడు ఆఖరికి అలా వేరేల్లో తెలుసు పరిస్థితి ఇప్పుడు ప్రశ్న ఏమో అడుగుతున్నారు ఏమని ఏమన్నా బాజా భజంతిని పెట్టుకుని మేమేమో ఈశ్వరుని కీర్తిస్తే అది భర్త అవుతుందా అవుదా అని అడుగుతున్నాం మేము యాభై మందిని పోగేస్తాము దాని మేడం పెట్టుకుంటాము పెట్టుకుని కీర్తన చేస్తాము అది భర్త అవుతుందా ఉదా అని అడుగుతుంది అన్నాను ఒళ్ళు అడిగారు ఏర్పడిన అవుతుందేమోనండి అయితే అవచ్చు ఎందుకంటే శాస్త్రాల్లో అలా ఏమి ఉండదు శాస్త్రంతో సంబంధం లేదు అడిగిన వాళ్ళకి నచ్చేట్లా చెప్పంటే అది వేరే సంగతి మాకు శాస్త్రానికి సంబంధం లేదు మేమంతా సందర్భానుసారంగా చెప్తాము అంటే అది కూడా నడిచిపోతుంది కానీ శాస్త్రంలో అలా ఏముండదు శాస్త్రంలో భక్తిని అది ఒక ప్రైవేట్ కమ్యూనియన్ గా తప్ప పబ్లిక్ డిస్ప్లే గా వర్ణించలేదు పది మందికి కనపడిట్లా మీరు హడావిడి చేస్తే అది భక్తి అవుతుందని ఎక్కడా చెప్పలేదు అది ప్రైవేట్ కమ్యూనియన్ మీరు గదిలోకి పోయి కలుపు వేసుకుని చీకట్లో కూర్చొని ఈశ్వరుడికి మీకు మధ్యన ఏదో మీరు పెట్టుకోండి సంబంధం దాన్ని భక్తిని చెప్పారు దాన్ని మన వాళ్ళు చేస్తానని ఇదని పెట్టి పురాణం అన్ని నారదుడని పెట్టి ఆ నారదుడి చేతిలో ఉంటుందో దాన్ని సింకింగ్ వాయిస్తో అంతా తిరిగితో ఉంటాడు కాబట్టి మనం కూడా అలాగే చేయాలి అని ఆ రకంగా దాన్ని పురాణ వాంగ్మయంలో చుప్పించి ఆ భక్తిని బట్టబయలు చేసి బజార్లో పడేసేది తీసుకోండి భక్తి అంటే అది ప్రైవేట్ కంప్యూ మీరు మీ హృదయంలో మీరు సర్వస్వ సర్వమును విడిచిపెట్టి ఆ ఆత్మనిష్ఠలే ఉంటే ఆ ఉంది భక్తి మీకు కాంట్రాక్ట్ కోసం చెప్పాను కాబట్టి వీళ్ళు అధ్యాత్మ విధులు అంతే తప్ప బహిర్ముఖులు కాదు వీళ్ళు ఈ కూడా అధ్యాత్మమునందే చేసి వాళ్ళు వాళ్ళు ఉపాసనన్నా కూడా అధ్యాత్మే అస్ట్ సో ఈ విధంగా ఈ బ్రహ్మ విద్య అనేదాన్ని ఒకదాన్ని మానవులు పొంది దాని చేత సర్వమును సర్వ సర్వాత్మభావాన్ని పొందుతారు దానికి అవతారిక చూస్తూ ఉన్నాం మనం అవతారికలో ఏం చెప్తారంటే నువ్వు ఉపాసన చెయ్యి ఆ ఉపా ఉపాసన చేయంటే భక్తి చేయము వేదాంతంలో ఉపనిషత్తులలో భక్తి మాట మీకు వినపడతాను అది ఒకే ఒక ఉపనిషత్తులో ఒకే ఒకసారి వచ్చింది శ్వేతాశ్వత ఉపనిషత్తు ఆఖరి మంత్రంలో భక్తి అనే మాట ఉంటుంది ఎస్ దేవే పరా భక్తి దేవే తైతే కథిత్యర్థా ప్రకాశన్ మహాత్మన అని ఒకే ఒకసారి ఉపనిషద్వాంగ్మయంలో భక్తిశబ్ద ప్రయోగం ఉన్నది తా ఉపాసన అనే మాటే వస్తుంది కాబట్టి ఉపాసనకే భక్తిని మనం అర్థం చెప్తూ ఉన్నాం సో ఆత్మేద్యేవ ఉపాసేత మీరు మీరు ఉపాసన చేయండి అంటే భక్తి చేయండి బై ఆల్ మీన్స్ కానీ ఎలా భక్తి చేస్తారు ఉంటే ఊరంతా హడావిడి చేసేసి అలా ఈ ఊరేగింపులు అవి కాలంలో మొదలయ్యాయి పాపం వాళ్ళు ఎరగరు మీరు కథల్లో కూడా ఈ ఋషులందరూ కలిపి ఊరేగింపు చేశారని మీరు ఎవరి ఎవరికి తోచిన తోట ఓ గుడిసి వేసుకుని దానితో కూర్చొని ధ్యానం చేసుకున్నాడని చూశాను తప్ప వీళ్ళందరూ కలిసి మాడ వీధులలో ఉపయోగించినారు అన్నది అది గది గది లేటెస్ట్ డెవలప్మెంట్ ఇది రీసెంట్గా వచ్చిన డెవలప్మెంట్ కాబట్టి ఉపాసకులు ఉపాసన అంటే హృదయంలో ఆత్మరూపంగా ప్రకాశించేటువంటి ఈశ్వరుణ్ణి ధ్యానం చేసుకుంటారు సో మీరు ఏం చేస్తారంటే ఉపాసన చేయండి సూత్రంగా చెప్పారు దేవను ఉపాసన చేవము ఆత్మయే అని ఉపాసన చేయలేదు ఈ సర్వము అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏవా నుంచి వచ్చింది ఆత్మే కే ఉపాసన బాబు ఇంకేం లేదు ఆత్మ కంటే వేరే ఏమీ లేదు అంటే సర్వము ఆత్మ సర్వం మాట అలా వచ్చింది సరే ఇప్పుడు తర్వాత ఇంకా స్పష్టంగా రానే వస్తుంది కాబట్టి ఆ మీరు ఉపాసన చేయాలి మీరు రాముని ఉపాసన చేస్తే మీ హృదయంలో చైతన్య రూపంగా రాముని ఉపాసన చేష్ణుని చేస్తే అలా చేయదు వీళ్ళు అధ్యాత్మోపాసకులు అధ్యాత్మోపాసకలు అంటే ఏమిటి చూపు ఈ చూపులను ఏదైతే అంటున్నావో అది ఆత్మయే వింతిడి ఆత్మయే ఇంద్రియ జ్ఞానములన్నీ ఆత్మ చైతన్యం యొక్క ప్రకాశములే ఈ రూమ్లో ఏది పెరిగినా ఏది తిరిగినా అంతా ఎలక్ట్రిసిటీ అన్నట్టుగా ఈ గదిలో అలాగే ఈ దేహం అనేటువంటి ఎక్కడ ఏ ఫంక్షన్ ఒక శక్తి యొక్క ప్రకట రూపము ఫంక్షన్ అంటే దాని అలా అంటే ఒక శక్తి ఒక ఇంద్రియము ఇంద్రియ శబ్దానికి శక్తితో కలిగే ఫంక్షన్ అని అర్థం ఇంద్రియ శబ్దానికి అర్థం అవుతుంది కాబట్టి ఒక శక్తి మీకు ప్రకట కన్ను ద్వారా చెవి ద్వారా ఇన్ని రకాలుగా శక్తి ప్రకటమవుతోంది ఆ శక్తి రూపములన్నీ కూడా ఆత్మయే అని మీరు తెలుసుకోండి ఆ విధంగా ఉపాసన చేయండి అని సూత్రం ఆత్మేత్యోగోపాసి అనేది సూత్రం ఈ ఇంకా మిగిలిన ఉపనిషత్తు కూడా ఆ సూత్రాన్ని వివరించడం కోసమే వచ్చిందంటున్నారుషత్ కృత్స కృత్స ఉపనిషత్తు అంటే పూర్తి ఉపనిషత్తు మొత్తం ఉపనిషత్తు బృగం కూడా యదర్థ ఈ ఆత్మోపాసన కొరకు మాత్రమే ఉద్దేశించి అంటే బహుదారణ్య గోపరత్ అంతా కూడా ఆత్మేత్యేపాసి అనే సూత్రములకు వ్యాఖ్యానం తప్ప మరేమీ కాదు అంత విలువైన సూత్రము మంచిది తస్యత్య సూత్రస్ వ్యాచిఖ్యాసు ప్రయోజనాభిత్సయా ఉపజిఖాం సతీ శంకరాచార్యులకి సన్నంతములంటే చాలా ఇష్టం ఆ విధంగా సర్వత్రా భాష్యాల్లో సన్నంతాలనే ప్రతి ప్రతి పిపాదయ్య శని రాయలదే ప్రయోగం అవుతుంది ఇది ఎవడది లేదండి ఇవన్నీ సన్నంతములు అంటే మనకు వచ్చి మీరు వ్యాకరణం అది ఇలాంటి వ్యాకరణం తెలుసుకుందాం సన్న ప్రత్యయం ఉంది పాణిని గారు వేసిన ఆ సన్నలో ఆ సన్న అంత పెడితే ఇది సన్నంతమవుతుంది సన్న అంతమంది ఉన్న ధాతురూపము వాటికి కూడా ధాతువులని పేరు సనాద్యంత ధాతవ అని సూత్రం వినుంట ఆ సనాద్యంత అన్నప్పుడు సన్న అనే ప్రత్యయము ఆది ఎందుగల పదమూడు ప్రత్యయాలు ఉన్నాయి వాడికి సనాధులు అని పేరు ఆ పదమూడు ప్రత్యయాల పేరు వాడికి సనాధులని పేరు ఎందుకు వచ్చిందంటే మొట్టమొదట సన్ ఉంటుంది కనుక సనాదులు ఈ సనాది సనాదులు ఉండే పదమూడు ప్రత్యయములు అంతమందు గల వాటికి ధాతు సముద్రీని విధించారు కాబట్టి సన్న అనే ప్రత్యయం ఎప్పుడు అనే అర్థంలో విధించారు అలాగా దాన్ని వాడు కోరుకుంటున్నాడు అనే అర్థంలో సన్ననే ప్రత్యాన్ని విధించారు అంటే కోరుకుంటున్నాడు అనే ఒక గర్భు దాని ఫలానా రూపము ఇవన్నీ చెప్పడం మానేసి గురించి ప్రత్యయం చేస్తే చాలు గచ్చటి అంటే వెళ్తున్నాడు గంతు ఇచ్చతి వెళ్ళుటప్పుకు కోరుతున్నాడు అంటే రెండు పదాలు వచ్చాయి కదా ఆ ఇచ్చని ప్రత్యేకి మార్చేయండి సన్ననే ప్రత్యేకంగా చేయండి దిగర్మిషి అని అవుతుంది సింగిల్ వరల్డ్ అవుతుంది ఇక్కడ ఒకే వాక్యంలో మూడు సన్నంతాలు వ్యాచిఖ్యాసు అంటే వ్యాఖ్యాతము ఇచ్చుకు వ్యాఖ్యానము చేయబోరుతున్నవాడైతే ఆ సూత్రాన్ని వ్యాఖ్యానం చేయబోరుతున్నవాడై శృతి వ్యాఖ్యానము చేయబోతున్న ఈ వేద మంత్రము యచుఖ్యాసుకు పుణ్యం కదా మంత్రం అన్న చెప్పాలి ఇదంతా స్క్రీలింగ్ అవుతుంది మళ్ళా కాబట్టి ఎక్కడికెక్కడ జాగ్రత్త పడుతూ ఉంటాడు సో వ్యాఖ్యానం చేయబోతున్న వేదము ఏం చేస్తుంది ప్రయోజనాభిధ్యస్తాయా ఆత్మని ఉపాసన చేసేస్తే ఏం కలుగుతుంది మీకు ఏమిటి అంటే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది ఆత్మంటే బ్రహ్మే కదా ఆ బ్రహ్మజ్ఞానం వల్ల ఏమిటి ఒరుగుతుంది మీకు అందరికీ ప్రయోజనం కావాలి ప్రయోజనం ఏమిటో చెప్పండి కాబట్టి మీరు మంత్రం ఇస్తారు ఆవునిస్తారు మీరు ఇచ్చిన మంత్రం తీసుకుంటే మాకేం ప్రయోజనం కలుగుతుంది అంటే మీకు ఆరోగ్యంగా ఉంటారు మనస్సు బాగుంటుంది మీ ఇంట్లో పిల్లలు అందరూ కూడా పైకి వస్తారు మీ పిల్లలు అందరికీ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు వస్తాయని చెప్పి ఐకి వెళ్తాయి ఇవ్వండి అందరూ అని అడుగుతారు లేదంటే ప్రయోజనం ఏమి ఉండదు మీరు ప్రేమగా ఈశ్వరుని ఆరాధించడానికి మనకు వస్తుంది అంతకంటే వేరే ప్రయోజనం ఏమి ఉండదు అని చెప్పండి మీరు పారిపోతారు అతని యోధులేదు మాత్రం నీకు మొత్తానికి ఈ బ్రహ్మ కూడా ఓ ప్రయోజనాన్ని చెప్పాలి ప్రయోజనం అభిధాతు ఇచ్చా చెప్పుటకు కోరిక అభిజెక్ష అవుతుంది ప్రయోజనమును చెప్పు అభిధాత చెప్పడం ప్రయోజనమును చెప్పగోరికతో ప్రయోజన అధిహిస్త ప్రయోజనము అని చెప్పే కోరికతో ఉపోజ్జిఘాంసతి అంటే ఉపోద్ఘాతం కర్తు అని అర్థం ఉపోద్ఘాతమును చెప్పగోరుతున్నది అక్కడ అది కూడా సన్నంతమే కాబట్టి ఆ బ్రహ్మ ఆత్మ ఉపాసన మీరు చేస్తే నీకు ఆత్మసాక్షాత్కారము దానికే బ్రహ్మ విద్య అని పెద్ద అదే అవ్వ పేరే ముసలమ్మ అదే అది దానికి ప్రయోజనము అని చెప్పాలి ఏమిటి ప్రయోజనము ఆ చెప్పడం కోసమే మంత్రం వస్తాం ఆ ప్రయోజనం ఏం చెప్పబోతున్నారో తెలుసిన సర్వాత్మ భావం అనే ప్రయోజనాన్ని అందుకోసం ఈ మంత్రం వచ్చినది బాగుంది ఇప్పుడు వ్యాఖ్యానం తది పక్ష్యమానం అనంతర వాక్యాగోక్యం వస్తూ తదు ఆహూహం దానిని చెప్తున్నారు దానిని అంటే దేనిని ఏమి చెప్పకుండా ముందే దానిని చెప్తున్నారు అంటే చెప్పబడబోయేదాన్ని ఉద్దేశించి తచ్చప్త ప్రయోగం చేస్తున్నారు సో వెంటనే అనంతర వాక్య ఇంక మళ్ళీ గ్యాప్ ఏ ఉండదు ఇమీడియట్ గా వచ్చే వాక్యంలో ఏ వస్తువునైతే ప్రకాశింపజేయబోతున్నారో ప్రకాశింపజేవితా అంటే స్ఫుటముగా తెలియనట్లు ఆ వస్తువుకి తప్పనిదండి తరువాతి వాక్యం తరువాతంటే ఎక్కడో తరువాతింది కాదు అనంతరం ఇమీడియట్లీ ఫాలోయింగ్ వాక్యం కదా ఆహుహో దానిని చెప్తున్నారు ఏమిటది అంటే వెంటనే వాక్యంలో మనకి ఆ తత్వ ఏమిటో ఇంతకీ ఎవరు చెప్తున్నారు ఆహుహో బ్రాహ్మణ బ్రాహ్మణులు చెప్తున్నారు బ్రాహ్మణులు మాట మంత్రంలో లేదు శంకరులు పెట్టారు ఎందుకు పెట్టారంటే మంత్రంలో బ్రహ్మ బ్రహ్మజ్ఞానైన బ్రాహ్మణ ముఖ్య బ్రాహ్మణ గౌణ బ్రాహ్మణ అని బ్రాహ్మణులు రెండు రకాలు ఎవరైతే వేదమును అధ్యయనం చేసి బ్రహ్మ విద్యను అనుష్ఠిస్తూ ఉంటారో వాళ్ళు బ్రాహ్మణులు అంటే ఇప్పుడు మీరందరూ బ్రాహ్మణులు చూడండి వీళ్ళు ముఖ్య బ్రాహ్మణులు గౌణ బ్రాహ్మణులని ఉంటారు గౌణ బ్రాహ్మణులంటే వాళ్ళ తండ్రి గారి బ్రాహ్మణుడు సంవత్సరానికోసారి తగ్గినం పెట్టి రోజునే యజ్ఞోపవేతం అప్పుడు వేస్తూ అప్పుడు కూడా యజ్ఞోపేదం కూడా ఉండదు ఆ పురోహితుడు ఇద్దరు బ్రాహ్మణులను తీసుకుని వస్తాడు ఆయన పదింటికి వస్తాడు ఆయన వచ్చేప్పటికి ఈయన కాఫీలు టీలు చుట్టలు సిగరెట్లు అన్ని పూర్తి చేసి అన్ని వీళ్ళు పూర్తి పెడతాడు అప్పుడు ఆయన వచ్చే భద్రులు గారు లేవండి ఇవాడికి స్నానం చేయండి అంటాడు పురోహితుడు వచ్చే పదింటికి అప్పుడు ఈయన వెళ్ళి వెన్నీళ్ళు స్నానం శీతకాలం అయితే మరి వేసవకాలం అయితే తల్లి చేయచ్చు శీతకాలం అయితే మూడు దగ్గరికి పోయి అక్కడ నీళ్లు తోడు పెడతాడు ఎవడము ఆ స్నానం చేస్తాడు స్నానం యజ్ఞోపేతం ఉండదు అప్పుడు ఈ పురోహితుడు వచ్చి యజ్ఞోపేతం ఆయన మెడలో మూడు ముళ్ళు వేయాలి ఆయన ముళ్ళు విప్పుకోలేడు అది ఎప్పుడేమో యజ్ఞోపేతం హ్యాండిల్ చేసినా ఆ ముళ్ళు అన్నీ ఆయన మెడలో ఆయనే వేస్తాడు అంటే మీరు తలబిందులుగా వేసుకునే ఉంది కనుక ఆయన మెడలో వేసి యజ్ఞోపేతం పరమంబ విత్తం అని కూడా పురోహితుడే చెప్పుకుంటాడు ఆ మంత్రం చెప్పకూడే ఆమెలో వేస్తాడు వేసి ఐద్య తజ్జనం పెట్టిస్తాడు వీడు బ్రాహ్మణుడు వాటిని గౌణ బ్రాహ్మణుడు అంటారు బ్రాహ్మణుడు ఓకే అలా అంటున్నారు అందరూ బ్రాహ్మణులు అంటున్నారు కాబట్టి బ్రాహ్మణుడు కానీ ఇక్కడ గౌణ బ్రాహ్మణులు కాదు ఇక్కడ బ్రాహ్మణ వీళ్ళు ముఖ్య బ్రాహ్మణులే అదే బ్రహ్మ విధి శవహ విధి శవ సంబంధమే బ్రహ్మను తెలియగోరుచున్నవారు బ్రాహ్మణుడు మీరేనండి మీరందరూ బ్రాహ్మణులు కొంతమంది కోపం వస్తున్నాయా మమ్మల్ని బ్రాహ్మణు బేతనంత రెడ్డి అని కొంతమంది కోపం ఎందుకంటే వాళ్ళు రెడ్డి కులం వచ్చే క్షీణ అమ్మవారి బేపన బేపన కాదంటే కోపంగా కోపం వచ్చేది ఆ కోలంతా వేరే కోల ఇక్కడ బ్రాహ్మణ శబ్దానికి బ్రహ్మ విధి సభ వాళ్ళు బ్రహ్మను తెలుసుకుందామనే కోరిక కలవారు ఒకే ఎందుకండి బ్రహ్మను తెలుసుకోవాలంటే ఏం చేయాలి ఏదో పుస్తకం కొనేసుకొని తెలిసేసుకోవచ్చు కదా ఇప్పుడు సెకండ్ హ్యాండ్ బుక్ షాప్స్లో బ్రహ్మ విద్యకి సంబంధించిన పుస్తకాలు ఏవో ఉపనిషత్తులు ఇవన్నీ ఉంటాయి లేకపోతే ఎక్కడో సవర్గా కూడా దొరుకుతాయి ఉపనిషత్తులు ఈ పుస్తకాలు పాత వాళ్ళు పెట్టేసిపోతే ఊరికే కూడా ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు మాకు అక్కడ బాబు మీరే పట్టుకెళ్ళే పుస్తకాలు అలానే పుస్తకం సంపాదించి చదువుకోవచ్చు కదా దీనికోసం పాఠం చెప్పి ఆయనతో వెళ్ళి ఆయన అంటే ఇక్కడ గురువును కొంచెం హైలైట్ చేసి చెప్తున్నారు వీళ్ళు బ్రహ్మను తెలుసుకోవాలనుకుంటే పుస్తకం కాదు కావలసింది ముందు ముందు ఒక మీరు పట్టుకోవాలి ఆచార్యులు ఎలా ఉండాలో తెలిసిన జన్మ జరా మన ప్రబంధ చక్రభ్రమణాయాప్లవభూతం గురుమా సాధ్యా గురువు గారి దగ్గరికి వెళ్ళాలి గురువు గారి దగ్గరికి వెళ్ళాలి ఈ రోజుల్లో గురువు అంటే ఏదో తెలిసిన ఆయన పాఠం చెప్పేది ఉండదు వీళ్ళు చదివి ఉండదు గురువు అంటారు ఇప్పుడు ఈ జగద్గురువులందరూ ఆ కేటగిరీలోకే వచ్చారు వచ్చే స్వామిజీ అన్నారు జగద్గురువు అని ఉంటే అలా అంటారు జగత్తులో వెళ్ళ దగ్గర వీళ్ళు ఎవరికీ పాఠం చెప్పరు ఒక్కడికి కూడా చెప్పరు తర్వాత సన్యాసం ఎవరికి ఎవరితో ఒకళ్ళతో ఇస్తున్నారు సన్యాసం ఒకరికంటే ఎక్కువ ఇచ్చేది అనుకోండి లీగల్ ప్రాబ్లమ్స్ వస్తుంది వాడు సన్యాసం పుట్టుకుని తర్వాత ఈ విట్నెస్ని పెట్టుకునే వీడియో హు తీసి ఏదో రెండు ఏళ్ళు ఈయన నేను పెద్ద ఆయన ఆరోగ్యం బాగలేదు చూసి నేను పీఠానికి ఉత్తరాధిపతిని అని వెళ్ళి ఈ వాడి దగ్గర కొంతమంది రౌడీలని వాడిని పెట్టుకున్నాడు అనుకోండి అసలు ఆ పెద్ద ఆయన పెడదాం అనుకున్న స్వామిని హే పో కొంతలో ఒకరిగానే వాడిని పిలకబట్టుకుని బయటికి చూసి తిలక ఉండదు అది దానం పట్టుకుని బయటకు చూసేసి ఈయన అయిపోతాడు అలా అయ్యాను చాలా అలా ఆయన పురి పీఠాధిపతి ఒకసారి ఇన్వైట్ చేస్తే అహ్మదాబాద్ వెళ్ళారు మన ఎన్టీ అమెరికా వెళ్ళినట్టుగా అహ్మదాబాద్ వెళ్తే ఆయన అహ్మదాబాద్లో ఉన్న ముహూర్తంలో ఈ తర్వాత ఆయన ఆయనకు చెందిన వాడే తర్వాత ఆయన పీఠ ఎక్కేసి నేనే పూరి పీఠాధిపత్యాన్ని ప్రకటించప్పుడు అహ్మదాబాద్ లో ఉన్న ఆయన ఇన్ ఇన్ ఎగ్జాక్ట్ ఇది స్వంబీఎపీంటా నాకు మాత్రమే తెలుసు ఆయన చెప్తే విన్నాను ఈయన ఎగ్జైల్ ఉంటుంది ఎగ్జైల్లో ప్రెసిడెంట్ ఒకడు ఉంటాడు ఎగ్జైల్ ప్రెసిడెంట్ అసలు ప్రెసిడెంట్ అక్కడ ఉంటాడు ఈయన ఎగ్జైల్ ప్రెసిడెంట్ అలాగే ఇప్పుడు ఆయన అమదాబాద్ లో అప్పుడు ఇప్పుడు ఏమైందో తెలియదు నాకు పోయిన తర్వాత పెద్ద ఆయన లో ఈ ఎగ్జైల్ పూరి పీఠ ఆగిపోతే లో ఉండేవాడు ఈయన మామూలుగా ఈయన ఆక్రమించి ఈయన ఇలాంటి సమస్యలు అన్నీ వస్తాయి అందులో వాళ్ళు ఎవరికి సన్యాసాలు అలా ఇవ్వరు పాఠం చెప్పరు ఏమో సన్యాసాలు ఇచ్చి పాఠాలు చెప్పే సమస్య అతనికి శాస్త్రాన్ని లెవెల్ పట్టుకొచ్చాను మనం ఏం చేస్తున్నానికి వీరంతా కూడా ఫలితాలను యొక్క ప్రభావం మనం అనుకోవాల్సి ఉంటున్నాం నేను కూడా ఏదో ఒక చెప్తున్న మాటే తప్ప ఏదో ఎవరనో ఏదో నిందించాలని నా అభిప్రాయం కాదు వీళ్ళు ఈ గమనించండి అని నేను భాష్యాలను చూసి నేను చెప్తున్నాను ఫస్ట్ నువ్వు ఆ గురువు గారి దగ్గరికి వెళ్తాడు ఈ రోజుల్లో గురువుని పట్టుకుంటాడు గట్టిగా పట్టుకుంటాడు కాళ్ళు ఎంత గట్టిగా పట్టుకుంటాడంటే రెండు కాళ్ళు వేసి కట్టేసి బంగారం పళ్ళెల్లో పెట్టి పూజ చేసి ఎంత గట్టిగా పట్టుకుంటాడు గురువు కాళ్ళు పట్టుకోవడంలో నోటేనండి గట్టిగా పట్టేసుకుంటాడు కానీ చదువు సంధ్యా ఏమి ఉండదు మీరు ఈ చదువు అక్కర్లేదు ఆయన పాఠం చెప్పడం అదేం గురుత్వం అది ఇలాగంటే గురువు అపసద అంటే అది చూడో గురువు నాట్ ది రియల్ గురువు అలా ఉండకూడదు గురువు అంటే ఎలా ఉండాలి నవభూ త ఒక షిప్ వంటి వాడు షిప్ అంటే నాభ ప్లవ అంటే పడవ పడవ వంటి వాడు పడవ ఏం చేసుకుంటామండి మనం అంటే ఏం చేసుకుంటాం ఏంటండి దాటడానికి మహోదధి ఈ మహాసముద్రాన్ని దాటేటువంటి పడవ ఏమిటి ఈ సముద్రం ఎంత దూరం ఉంటుందంటే అపార దీనికి ఆవల కంటితో చూడ్డానికి కనపడదు అది కాలువ దాటినట్టు కాదు బల్లకట్టెక్కి కాలవ దాటినట్టు కాదు చిప్పెక్కి ఆ సముద్రం దాటి ఎక్కడికో పోలసి ఉంటుంది అదే సముద్రం అపార ఇది ఉదక సముద్రం సముద్రం అంటే ఉదక సముద్రమే కదా అది దృష్టాంతం అంతా నీరు నుండి ఉంటుందండి మీకు ఆవలిగొడ్డు కనపడదు ఓ షిప్పు లేకపోతే అలాగ వెళ్తారు మీకు అవతల చేరాలంటే ఒక షిప్పు ఉండాలి కదా అదంతా దృష్టాంతం ఇప్పుడు ఇక్కడ ఆ సముద్రంలో ఉండే నీరు దృష్టి దాక్షాంతికంలో ఏమిటి దుఃఖం దుఃఖం అంటే భోరుభోరుము ఏడుస్తూ ఉంటాడని కాదు పెన్షన్లు భయాలు అన్ని అన్ని దుఃఖాలే అందరికీ అన్ని భయాలే పెన్షన్లే ఒక ఆయన నా దగ్గరకు వచ్చాను కాబట్టి మా అబ్బాయికి కెమికల్ ఇంజనీరింగ్ వస్తుందని ఎంసెట్ ర్యాంకు వచ్చింది మధ్యనే వచ్చే ర్యాంకు కెమికల్ ఇంజనీరింగ్ సీట్ వస్తుందండి గవర్నమెంట్లో అయితేను ప్రైవేట్లో అయితే ఏదైనా వస్తుంది కానీ గవర్నమెంట్కి ఫీజు తక్కువ ప్రైవేట్కి ఫీజు ఎక్కువ నాకేమో నేను అంత ఫీజు కట్టుకోలేను అని ఇలాగేదో ఆయన తాపత్రయం ఆయన వ్యక్తం చేస్తున్నాడు నేను చెప్పాను కష్టపడతావు సరే నా తరఫు నుంచి నేను చేసే సహాయం ఏదో చేస్తాను అది మీకు అది ఖాయమే కానీ నీ పాయింట్ ఈజ్ నువ్వు ఎందుకు కష్టపడతావు చక్కగా గవర్నమెంట్ లో చేయించు పెన్షన్ ఉండదు అంటే గవర్నమెంట్ లో కంప్యూటర్ రాదంటే కెమికల్ వస్తుంది కెమికల్ మంచిదిరా బాబు ఎవరు చెప్పాడు నీకు కంప్యూటర్ కావాలని ఇప్పుడు కంప్యూటర్ డౌన్ అయిపోయాయి కంప్యూటర్ చదివిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని నమ్మకం లేదు కెమికల్ చదువుకు సాయిగా కెమికల్ ఇంజనీరింగ్ ఎవరి గ్రీ హైదరాబాద్ లోనే వస్తుంది ఉద్యోగం కెమికల్ ఇండస్ట్రీ చాలా స్ట్రాంగ్ లేదా చాలా మంది సివిల్ ఇంజనీరింగ్ చేసి కంప్యూటర్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు మూడు మంది కనపడతారు అలాగే కెమికల్ ఇంజనీరింగ్ చేసి కెమికల్ ఇంట్రెస్ట్ లేకపోతే కంప్యూటర్లోకి వెళ్ళిపోవచ్చు అప్పుడే బేసిక్ డిగ్రీ ఏమీ పిహెచ్డి కాదు ఏమీ కాదు ఉంటే బీఎస్సీ లాంటి డిగ్రీ బీటెక్ అంటే బ్యాచులర్ డిగ్రీ దానికి ఇంత టెన్షన్ ఎందుకు ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏమిటంటే ఈ తల్లిదండ్రులకి పిల్లలు ఏ సబ్జెక్టులో చేరాలన్నది టెనిఫిట్ టెన్షన్ ఏది ర్యాంక్ వచ్చిన వాళ్ళు ర్యాంక్ ఇంకా వాళ్ళ బోల వాళ్ళది ర్యాంక్ వచ్చిన వాళ్ళ బోల ఈ రకంగా ఏదైన వాడు దుఃఖితుడే ధనవంతుడు దుఃఖితుడే నిర్ధరుడు దుఃఖితుడే ఆరోగ్యం ఉన్నవాడు దుఃఖమే అనారోగ్యంలో ఉన్నవాడు దుఃఖమే అందరూ కూడా ఒక రకమైన టెన్షన్ లో రాష్ట్రలో బతులు అధికారం ఉన్నవాడికి దుఃఖమే అధికారం లేని వాడికి దుఃఖమే అందరికీ కూడా అధికారులు నరేంద్ర మోడీ గారు మినహాయిస్తే మిగతా వాళ్ళు అందరూ టెన్షన్ లోనే ఉన్నారేమో నేర్పిస్తోంది ఆయన మాత్రం అలాగా అసలు టెన్షన్ అనేది లేకుండా మహోదగ్రంగా ఆయన నడిపించేసుకున్న యోగి యోగం అంటే అలా ఉంటుంది కాబట్టి ఆ చిటుకు తెలుసు ఉండాలి జీవించడానికి ఒక చిటుకు తెలుసు ఉండాలి ఆ వైరాగ్యము ఒక లక్షణాలు ఏమో తెలుసుకుంటారు లేకపోతే జీవితం అంతా దుఃఖమే దుఃఖమే నీరు సముద్రంలో నీరు వెళ్ళారో మీరు బతుకంతా దుఃఖం ఈ దుఃఖం దేని నుంచి వచ్చింది ఆయాసం వల్ల ఆయాస పడిపోతూ ఉన్నాం అది చూసి మీకు ఇక అభివృద్ధి ఇంకే ప్రతిదానికే ఆయాసపడిపోవడమే ఇప్పుడు కొడుక్కి ర్యాంక్ రాలేదనుకోండి ఆయాస పడుకుంటూ ఉంటాడు ర్యాంక్ వచ్చిందనుకోండి మరింత ఆయాసపడుతుంది అమెరికాలో సీట్ రాలేదనుకోండి ఆయాస పడిపోతారు అమెరికాలో సీట్ వచ్చిందనుకోండి మరింత ఆయాసపడుతుంది వీసా రాకపోతే ఆయాసం వీసా వస్తే మరింత ఆయాసం టికెట్ దొరకకపోతే ఒక రకం ఆయాసం టికెట్ దొరికితే ఇంకో రకం మరింత ఆయాసం అమెరికా తేడా వెళ్ళి అక్కడ దిగాక ఇంకో కొంత ఆయాసం ఈ రకంగా జనులు ఆయాస పడిపోతూ దుఃఖాన్ని పోగేసుకుంటున్నారు ఈ ఆయాసం ఎక్కడి నుంచి వచ్చిన వీళ్ళకి చక్ర బ్రహ్మణ తర్వాత చక్రం మీద కూర్చుని తిరిగేస్తున్నారు దినుసు దగ్గర విశ్రాంతిగా ఉండరా అంటే అది మానేసి ఆ చక్రం మీద కూర్చుని తిరిగేసుకున్నారు నాకు బాగా గుర్తు లండన్ లో ఒక పెద్ద చక్రం అది విమానంలో దిగుతుండగానే కనబడుతుంది ఈ విద్యార్థులు అందరూ విద్యార్థులు కాదు టూరిస్టులు అందరూ వెళ్తారు ఒకసారి నేనేదో అటు కేసు వెళ్ళాను నా పక్కన ఇద్దరు విద్యార్థులున్నారు వాళ్ళన్నారు స్వామీజీ మీరు ఇవాళ చక్రం ఎక్కేయాల్సిందే నేనేం చక్రం ఎక్క నేనేం ఆ చక్రం ఇరుస్తుంటుంది చూడండి అక్కడ నిలబడి వాళ్ళు ఎక్కి బయటికి వెళ్లి వచ్చాను నేను చూసి వాళ్ళు ఎక్కడికి చూశాను నేను మాత్రం ఎక్కడ వస్తాను అదిదే గుర్తు ఎందుకంటే చక్రం ఎక్కామంటే అలాగే కళ్ళు తిరుగుతాను మన సంసారం అనే చక్రంలో మనం జర గెర జర జర తిరుగుతూ ఆయాస పడిపోతూ దుఃఖాన్ని పెంపొని ఉన్నాము ఈ చక్రం ఏమిటి ప్రబంధ ఈ చక్రం ఏంటో తయారయ్యిందో తెలుసునండి దీనికి చక్రానికి ఇచ్చే కుర్చీల్లో కుర్చుంటారు కదా జన్మ అనేది ఒక కుర్చీ జన్మ కుర్చీ తర్వాతే ఉంటుంది జరా అనే కుర్చీ ఉంటుంది పెద్ద వయస్సు దాని తర్వాత కుర్చీ ఉంటుంది మరణం అనే కుర్చీ ఉంటుంది సో ఈ విధంగా జన్మ జరా మరణము దేహాభిమానాలను బట్టి ఇవన్నీ వస్తాయి ఆ చక్రము మరణించిన వాడు మళ్ళీ జన్మ ఈ చక్రంలో పడి జర గిర తిరిగేస్తూ ఆయాస పడిపోతూ ఆయాసంతో దుఃఖాన్ని తెనసందని స్ట్రెస్ని పెంపొందించుకుంటూ ఉన్నారు వీళ్ళ జీవితంలో వీళ్ళు పెంపొందించుకున్న ఆ స్ట్రెస్ ఆ ఒత్తిడి ఆ దుఃఖం ఏదైతే కలదో బయటపడే ఉపాయం వాళ్ళకి చేతనవతం లేదు చేతలకు చేతనవతం లేదు ఇంకా దానే ఉంటుడు దాన్ని బయటపడడానికి నావంతి వాడు ఆచార్యుడు వాళ్ళు శంకర చెప్పారు ఆ జాత్యుడి వద్దకు వెళ్ళి ఆ తర్వాత ఏం చేయాలి తీరు వీళ్ళు అన్ని సన్నంతాలే ఆ సముద్రము యొక్క తీరమును చేరుకోవాలి తీరమును గురించి ఈ సముద్రాన్ని దాటాలని కోరుకుంటున్నారు క్షమ ఈ సముద్రాన్ని దాటి తీరమును చేరుకోవాలి ఇది ఊడిపోయినట్టుంది తీరమును సముద్రమును దాటిరమును చేరుకోవాలి అందుకోసం తీరమును చేరాలంటే సముద్రాన్ని దాటాలి ఆ సముద్రాన్ని దాటాలనే కోరిక గలవాడు తర్వాత వీళ్ళు వైరాగ్యవంతుడు లోకంలో సంసార సముద్రం నుంచి బయటపడాలని ఎవడు కోరుకోడు ఆ సంసారంలోనే ఈత కొట్టాలని ఈత ఈత ఈలాడాలని కోరుకుంటాడు కాని సంసార సముద్రం నుంచి బయటపడాలని కోరుకుంటే కోరుకోవాలంటే వాడు విరక్తులు కావాలి లోకంలో జనులు ఎలా ఉంటారంటే వైరాగ్యం అంటే ఏమిటో ఎలా మరి కర్మ చేసేవాళ్ళు కూడా ఈ కర్మ చేసి ఇంకా నోటు పోతుంది తోట కూర్చుని ఎప్పుడు చేసుకున్నాం అనుకోరు వాళ్ళు ఈ కర్మ ఏంటి కదా మళ్ళీ ఇంకో కోరిక ఇంకో కర్మ ఎలా పోతూ ఉంటారు సో వీళ్ళు విరక్తులు ఏర్ నుంచి విరక్తులు ధర్మ ధర్మ సాధన లక్షణ సాధ్య సాధన రూపా వీళ్ళకి నిర్వేదం పుట్టింది నిర్వేదము అంటే సింపుల్ గా అర్థం చెప్తే వైరాగ్యం దానికి ఉన్న అఫోర్స్ పెట్టి అర్థం చెప్తే రోత రోత పుట్టింది రోత పుట్టడం తెలుసు కదా రోత పుట్టింది వీళ్ళకి ఈ సంసారం అంటే రోత పుట్టింది ఈ సంసారం ఎలా కర్మలు చేస్తూ ఉంటారు అది ధర్మమైన అవచ్చు అధర్మమైనా అవచ్చు ఏమంటే ధర్మాధర్మము ధర్మానికి సాధనములు ధర్మం చేయడానికి సాధనాలు ఉంటాయి అధర్మం చేయడానికి కూడా సాధనాలు ఉంటాయి ధర్మం చేసిన దానికి ఫలం ఉంటుంది అధర్మం చేసిన దానికి ఫలం ఉంటుంది ఇది సంసారం ధర్మం చేయడం ఓ సాధనాన్ని పట్టుకోవడం ధర్మం చేయడం ఆ సుఖాన్ని అనుభవిస్తాం ఇంకో సాధనాన్ని పట్టుకుని అధర్మం చేసి దుఃఖాన్ని అనుభవిస్తాం ఇలాగే ఉన్నారు సంసారం ఒకడేమో పది రూపాయలు పట్టుకుంటాడు దానం చేస్తాడు పుణ్యం సంపాదించేదో కొద్దిపాది సుఖాన్ని మళ్లీ జన్మలో పొందుతాడు ఇంకోటి వెయ్యి రూపాయలు అంతం పుచ్చుకుంటాడు అధర్మం చేస్తాడు పాపం మూట కడతాడు దాని దుఃఖాన్ని ఈ జన్మలోనూ అనుభవించవచ్చు లేకపోతే మళ్ళీ జన్మలో అనుభవిస్తాడు ఈ మధ్యన ఈ కట్టిన వాళ్ళందరికీ చాలా సమస్యలు అవుతున్నాయి డబ్బులు మూట కట్టిన వాళ్ళ అన్నం పారిపోయే వాళ్ళు కొంతమంది చాలా పరీక్షల్లో ఉన్నారు దుఃఖం ఇంకో రకం దుఃఖం ఏంటంటే కట్నం తీసుకెళ్లి ఎక్కడ పారేసి గోడవతులు పారేయో ఎక్కడ సముద్రంలో పారేయడమా నదిలో పారేయడమా అలా పారేసిన వాడు కొంతమంది అలా ఈ సంసారం అంటే ఈ ఈ రకమైన ధర్మాధర్మములు పుణ్యపాపములు సుఖ దుఃఖములు ఆ రూపంగా ఉండే సంసారం అంటే రోత నాకు ధర్మము వద్దు పుణ్యము వద్దు సుఖము వద్దు అధర్మము వద్దు పాపము వద్దు దుఃఖం నన్ను శాంతిగా బతకలేవండి కాదు నీకు పుణ్యం నాకు పుణ్యం ఉంది కొని పాపం అది ఉంది పుణ్యమే కాదన్నవాడికి పాపం ఉంది ఆ నిజమైన కోత ఉన్నారు